కీర్తన మూడు అంతరాత్మ హరి గల చాలు ఎంతకెంత చింత వెరవా వెనక జన్మపు గతి వివరించి నేనెరగ అనుగుమీదటి జన్మ మది ఎరగ ననిచి ఈ జన్మము నానాటదిలిసేము ఎనసి భవ ములకేళ వైరవ నిన్నటి దినము కథ నిమిషమై తోచిని కన్నుల రేపటి చేతకాగరాదు పన్ననేటి దినము మును నోచినట్లే ఎన్నగ నిందుకునైనా నేల వెరవ పరమునిహ మునే వైకోన నాయి జగాదు హరి శ్రీ వెంకటపతి అఖిల కత్త చరన స్వతంత్ర మత నిధి ఇరవైతికా నాకేళవ